అన్నబ్రహ్మోపాసన చెప్పడం పూర్తయిన తర్వాత ఇప్పుడు అపెండిక్స్ లాంటిది అంటే దాంట్లో ఆ ఉపాసనకు సంబంధించి ఏవో వన్ ఆర్ ఐటమ్స్ మిగిలిపోతే వాటిని ఫినిష్ చేసేసి నెక్స్ట్ ప్రకరణానికి వెళ్ళిపోతుంది శృతి దాంట్లో మొదటిది ఏమంటే అన్న శబ్ద నిర్వచనం ఆ విరాట్ని మీరు అన్నం ఎందుకు అన్నారు భాష్యకారులు ఇదానీ అన్న శబ్ద నిర్వచనముచ్యతే మన వల్ల మంత్రము భాష్యము రెండు పేర్లలో వెళ్తూ ఉంటాయి మీకు అలవాటైన ప్రక్రియ కదా ఓకే ఇదానీ అంటే ఇప్పుడు అంటే ఉపాసనా స్వరూపాన్ని పూర్తిగా బోధించిన తరువాత అన్న శబ్దము అన్న అనే పదము యొక్క నిర్వచనము నిరుక్తి ఎటిమాలజీ చెప్పబడుచున్నది ఏమిటంటే అధ్యతేచూతాన్ని తస్మాదన్నం తదుచ్యత ఇది అధ్యతే ఇది అన్నం తినబడును కనుక అన్నం కరణార్థ కరణార్థం జ్ఞాయతే ఇది జ్ఞానం అని చెప్పినందు కరణార్థంలో ధాతువుకి ఆ అన్నొచ్చి అన్ననే ప్రత్యయం వచ్చి జ్ఞానం అయింది అలాగే ఇక్కడ అధ్యతే అత్ అన్ననే ప్రచయం చేస్తే ఆ త ఆ ఆప్ అవుతుంది ఏదో అవుతుంది మొత్తానికి కొద్దిగా మోడిఫికేషన్స్ అవుతాయి ఆ తకారం నకారం అవుతుంది స్తోచునాశుఃదో మొత్తానికి సో అన్నం అధ్యతే తినబడేది కాబట్టి అన్నము ఇప్పుడు మనం భోజనం చేస్తున్నామంటే విరాట్ను తింటున్నాము అని అర్థం విరాట్ను తింటున్నాం కదండి ఎందుకంటే విరాటేగా తస్మాత్వాతస్మాత్ ఆత్మ ఔషధీభ్యోన్నం విరాట్ని మనం భుజిస్తున్నాం భుజించి వాడు వీడు విరాటే అత్తిచూతాన్ని అత్తీతి అన్నం దీన్ని కర్తర్థం అంటారు జ్ఞానం దగ్గర వచ్చే ఈ రెండు కూడా జానాతీతి జ్ఞానం జ్ఞాయతే ఇది జ్ఞానం కర్మార్థంలో జానాతి అనేనా జ్ఞాయతే అనేనా ఇది జ్ఞానం ఇన్న ఇన్ని చెప్పాం అలాగే ఇక్కడ కూడా అత్తీతి అన్నం తినేవాడు కనుక అన్నం తినబడేది కనుక అన్నం కాబట్టి భూత ఎవళ్ళని తింటున్నాడు భూత సో ఆ విధంగా పంచభూతముల నుండి పుట్టినటువంటి సకల పదార్థములను వీడు భక్షిస్తున్నాడు దాంట్లో ఔషధులు కూడా ప్రాణులే ఒకప్పుడు వీడు ఇతర ప్రాణులను కూడా భక్షించేస్తూ ఉంటాడు కాబట్టి ఈ భూతములు ఉన్నాయే ఇవి తినబడుతూ ఉన్నాయి కాబట్టి అన్నాం తింటూ ఉన్నాయి కూడా అవి తింటాయి కాబట్టి అన్నాం అదేమిటండి అవి తినబడుతూ తినడం ఎలా అవుతుంది తినబడుతున్నాయంటే కర్మ తింటున్నాయంటే కర్త అదేమిటి కర్తే కర్మ ఎలా అవుతుంది అంటే స్టాండ్ పాయింట్ మారిస్తే అవుతుంది అది ఆయన వివరిస్తారు అధ్యతే భూతై అతిచూతానీ స్మాత్ తస్మాదన్నం తదుచ్యతే ఇది యస్మాత్ ఏ కారణం చేతనైతే ప్రాణులచే తినబడుచున్నది ప్రాణులను తినుచున్నది అతిచభూతాన్ని ఇన్నం ఇది ఎలాగంటే చూడం తస్మాత్ అన్నం తత్ ఉచ్యత అన్న శబ్ద నిర్వచనం అలా వచ్చింది ఇప్పుడు పళ్ళెలో అన్నం ఉందండి దీన్ని అన్నం అని ఎందుకు అన్నాము భూత అంటే నేను ప్రాణి ఈ ప్రాణి ఆ అన్నాన్ని తింటున్నాడు కాబట్టి అధ్యతే ఇది అన్నం ఓకే బట్ మీరు ఆలోచించండి ఇక్కడ ఎంత చక్కగా నిరూపించారో చూడండి శృతిలో అంత చక్కటి ఆలోచన ఉన్నది అంత విషను శంకరులు దాన్ని చక్కగా ప్రతిపాదిస్తారు టీకాకారులు వాళ్ళు ఇంకా అందంగా దాన్ని నిరూపిస్తారు సో వాట్ ఈస్ ది విషన్ యునో ది విషన్ ఈజ్ ఇప్పుడు ఈ అన్నాన్ని మనం తింటున్నాము మన చేత తినబడుతుంది కాబట్టి అన్నం అధ్యతేత అన్నం బాగానే ఉంటుంది కానీ మీరు ఆలోచించి చూడండి ఈ అన్నాన్ని నేను తింటున్నా ఈ అన్నము నన్ను తింటుందా పోలే ఆ ప్రశ్న తర్వాత వద్దురు కానీ మీరు ఆల్కహాల్ తాగుతారు చూడండి వాళ్ళు ఆల్కహాల్ని తాగుతారా ఆల్కహాల్ వాళ్ళని తాగుతుందా వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఆల్కహాల్ని తాగుతున్నాం అనుకుంటారు కానీ అదే వేళ్ళని తాగేస్తుంది ఎలా తాగేస్తుందో తెలిసిన ముందు ఈసోఫాటస్ అంతనే తాగేస్తుంది ఆ తర్వాత లివర్ని స్లోగా తాగేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా అదర్ బాడీ ఫంక్షన్స్ అన్ని తాగేస్తుంది అలాగా వీడు ఎంత అధికంగా ఆల్కహాల్ని తాగితే అంత అధికంగా అది వీడిని తాగేసి వీడిని అది మృత్యుముఖంలోకి తోసేస్తుంది కాబట్టి ఇప్పుడు వెదర్ పీపుల్ డ్రింక్ ఆల్కహాల్ ఆర్ ఆల్కహాల్ డ్రింక్స్ పీపుల్ ఇట్ ఈస్ ది ఆల్కహాల్ విచ్ డ్రింక్స్ పీపుల్ ఫ్రమ్ ఎ గివెన్ స్టాండ్ అంతే కదండి అంచేతనే భోగాన భుక్త వయమేవ భుక్త కాలోన యాత వయమేవ యాతాహ భోగాలు భుజించబడటం లేదు మేము భోగింపబడుతున్నాము మనం అనుకుంటాం భోగాన్ని భోగిస్తున్నాము అని ఇప్పుడు టీవీని కళ్ళు చూస్తాయా కళ్ళు భోగిస్తాయా కళ్ళని టీవీ భోగిస్తుందా అంటే ఆ టీవీకేస్ అదే పనిగా చూస్తూ ఉంటే కొంతకాలం అయ్యేప్పటికీ ఆ కళ్ళు ఆ వెనకాల ఉన్న మనస్సు రెండింటినీ కూడా అది కన్స్యూమ్ చేసి పాలేస్తుంది భోగాలు మనిషిని కన్స్యూమ్ చేసేస్తాయి అంచతనే మనం అన్నం తింటున్నప్పుడల్లా ఎప్పుడు మనం అన్నం తింటుంటే అప్పుడు ఆ మెటబాలిక్ ప్రాసెసెస్ బాగా అధికంగా జరిగి దేహం వీడి కరిగించేస్తూ ఉంటుంది వీడి యొక్క అధికంగా మీరు ఎవడైతే భక్షిస్తారో వాళ్ళ యొక్క లాంజివిటీ కూడా తగ్గిపోతుంది అధికాహారం అదేం చేస్తుందంటే ఆ దేహాన్ని అది నీరసం రసరహితంగా చేసేసి పాడు చేసేస్తుంది ఎందుకంటే అది తినేస్తుంది ఎందుకంటే ఆహారం లోపల పడేశారంటే మొత్తం బాడీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా పెద్ద పనిని కల్పించినట్టు అవన్నీ ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటాయి ఒక ఒక ఓవర్ టైం వర్క్ చేస్తుంది సో ఎక్కువ కాలం మన్నాల్సిన మెషీన్ తక్కువ కాలంలో పాడైపోతుంది అలాగే ఈ దేహం కూడా మనం తింటూ పోతే అది కరిగిపోతూ ఉంటుంది ఒక సమయం వచ్చేప్పటికి పూర్తిగా కరిగిపోతుంది అప్పుడేమో మీరు ఏదైనా ఒక రిట్ ఒకటి ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ ఆహారాన్ని మనకు అమ్మిన వాడి మీద వాడి మీద రిట్ ఒకటి ఫైల్ చేయాల్సి ఉంటుంది మనం కాదు అన్నాన్ని తింటూ ఉంటాం అన్నమే మనల్ని తినేస్తుంది పచనం చేసేస్తుంది పక్వ స్థితికి వీడు పక్వమైపోతూ ఉంటాడు అంతకంతకీ పండిపోతూ ఉంటాడు పండి పండి పండి ముగ్గి రాలిపోతాడు ఆ రకంగా చేసేది ఏమిటంటే ఆహారమే అంచేత యోగులు ఆహారాన్ని తక్కువగా స్వీకరించి వారు ఎక్కువ కాలం జీవిస్తారు అదేదో పెద్ద ప్రయోజనం ఉంది అని అంటలేదు దిస్ ఈజ్ ది ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ మితాహారం తీసుకున్నట్లయితే బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా మోర్ ఎఫెక్టివ్గా ఎక్కువ కాలం పనిచేస్తాయి అధిక ఆహారాన్ని భక్షిస్తూ బాడీ చాలా తొందరగా వేర్ అండ్ టైర్లు అరిగిపోయినట్టుగా అరిగిపోయి వాడైపోతుంది కాబట్టి ఆ అన్నము మనల్ని తింటోంది కాబట్టి అది అత్తీతి అన్నం దాన్ని మనం తింటున్నాం అధ్యతే ఇది అన్నం మీరు రెండు రకాలుగా కూడా చక్కగా అన్న శబ్దానికి అది సరిపడింది అధ్యతే తిచ భూతాన్ని తస్మాదన్నంతవాత ఇ శబ్ద ప్రథమ కోశరిసమాప్త్యర్థం మంత్రంలో అర్ధతే తిచభూతాన్ని తస్మాదన్నంతదు అంటే సరిపడుతుంది కదా మళ్ళీ ఈ ఇతి ఎందుకు పక్కన అంటే మంత్ర ఆ ప్రథమ కోశము ఆ మొదటి ఆవరణ ఆత్మస్వరూపాన్ని ఆవరించే కోశము అన్నమయ్య కోశము అది పూర్తయింది అది చెప్పడం కోసం ఇతి అనే శబ్దం వచ్చింది ఏమిటండి కోశం అంటూ ఏదో ఒకటి పట్టుకొచ్చారు వాట్ ఈజ్ దిస్ కోశం కోశ శబ్దాన్ని భాష్యకారులు మొట్టమొదటిసారి ప్రయోగించారు కదా దీన్ని వివ అంటే కవర్ షీల్డ్ సో దీన్ని వివరించడం కోసం భాష్యకారులు ముందుకు వెళ్తున్నారు అన్నమయాదిభ్య ఆనందమయాంతేభ్య ఆత్మభ్య అభ్యంతరతమం బ్రహ్మ విద్యేన దిదర్శయ శాస్త్రం శాస్త్రం దిదర్శయ శాస్త్రం అంటే వేదం శాస్త్రీతి శాస్త్రం లేకపోతే శంసతే ఇది శాస్త్రం మనకి తెలియని గొప్ప గొప్ప విషయాలను అది బోధిస్తూ ఉంటుంది అంచేతనే దానికి శాస్త్రం అనిపేరు అటువంటి ఈ వేదము అంటే ఈ ఉపనిషత్తు దిదర్శయుషు అంటే దర్శయ ఇట్ ఈజ్ డిజైరర్స్ ఆఫ్ షోయింగ్ అ సంథింగ్ అది మనకి ఒక విషయాన్ని చూపించాలి చూపించడం అంటే బోధించడం తెలుపు తెలిసి ఇట్లా చేయటం మనకి ఒక విషయాన్ని తెలుపుడు చెప్పాలనే అది ప్రయత్నిస్తాం ఏమిటది ఏం తెలుపుడు చేయాలని ఆత్మభ్య ఇక్కడ ఆత్మలు ప్రతిదీ ఆత్మే ఎందుకంటే ఏది ఏదైతే ఆత్మరూపంగా స్వీకరింపబడుతుందో అది ఆత్మే వీడు అన్నమయమును అన్నవికారమైన దేహమునందు ఐ సెన్స్ ఉందా లేదా ఉంది ఐ సెన్స్ ఐ సెన్స్ అనేది ఐ సెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ మోడిఫై ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద చైతన్యం లేకపోతే సెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు రాయికి ఐ సెన్స్ ఉందా లేదు ఎందుకని ఆ చైతన్యం అక్కడ ప్రకటన కాలేదు పూర్ణంగా వేరే వీటికి దిస్ ఫెలో హ్యాస్ ఐ సెన్స్ and neenu anae sense ee neenu anae sense it is an expression of that consciousness ipudu ee neenu anae sense ni deeniyindo aaropinchadu anaatmayaina dehamunon aaropinchadu ipudu i anae dhaarana is it not self evident adhi self evident avtondi anje athana di chaitanya vyaptamai unnadi it is glowing you know i anae i sense is it not glowing it is glowing how it is glowing dehanibattu glow utondadi no it is glowing on its own adi endukanna allaga on its own enduku glow utondante this i essence is nothing but a small movement in that consciousness kabati i essence as a sense is it is none other than the awareness or consciousness consciousness ankonde vijnanam i essence is vijnanam It is a consciousness. Therefore, i-sense should be identified with consciousness. Not with body. Body is not a self సెల్ఫ్ entity. Body is a material object. So you cannot uh, uh, superimpose i-sense on a material object. But that is exactly what you do. డూ body anta kuda కూడా ఈ చర్మేంద్రియం ద్వారా consciousness కాన్షియస్నెస్ వ్యాపించి ఉన్నది అంచేతను సో చర్మమునకు ఆ సెన్స్ ఆఫ్ టచ్ ఉంది అలా ఈ సెన్స్ ఆఫ్ టచ్ అంతా కలిసి ఇలాగ ప్రతి పోర్ ఆఫ్ ది బాడీ నుంచి కూడా ఆ చర్మంలో ఉండే ప్రతి కణము నుండి ఆ సెన్సేషన్స్ బుద్ధిలోకి చేరతాయి బుద్ధిలో అవన్నీ కూడా సంకలనం చేయబడి ఐ సెన్స్ నిర్మాణము సో దేహమంతా వ్యాపించి ఉన్నటువంటి స్పర్శేంద్రిమి యొక్క ప్రభావం చేత వీడేం చేస్తాడంటే ఏ కాన్షియస్నెస్ ఐసెన్స్ కాన్షియస్నెస్ ఎందు ఐసెన్స్ ఉదయిస్తోందో దానిని ఆ కాన్షియస్నెస్కే సంక్రమింపచేయాల్సింది పోయి దానిని తీసుకొచ్చి కేవలము అసోసియేషన్ కారణంగా దేహమునందు అధ్యారోపణ చేస్తాడు దేహమునందు సూపర్ చేస్తాడు అలా సూపరింపోజ్ చేసి దిస్ ఈజ్ ఐ అని దిస్ ఐ ఎలా అవుతుంది so i am this ananta how you can be this you can only be the witness of this you cannot be this you can be the knower of this you cannot be this kane vada agnyanam cheta avidhanga adhyaropam chestadu kabatti danni adhyaropam chesi idu nenu anukuntunadu ganaka let us accept it danike annamaya atma ani pedu kane vastavamaina atma ఈ దేహము కాదు అభ్యంత దేహమునకు ఇట్ ఈస్ మోర్ సెటిల్ దాన్ దిస్ బాడీ ఇట్ ఈస్ వాస్తవమైన ఆత్మ ఏమిటంటే ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ దిస్ ఐ సెన్స్ అపియర్స్ ఇన్విచ్ ది ఐడియా ఆఫ్ బాడీ జనరేట్స్ ఆ కాన్షియస్నెస్ దట్ ఈస్ ది అంతరతమం ఆత్మ కాబట్టి ఈ శాస్త్రము వీడు భ్రమపడుతున్నటువంటి అన్నమయ ఆత్మ దగ్గర మొదలుపెట్టి వీడిని జాగ్రత్తగా ఆ అభ్యంతరతమైన ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ అభ్యంతరతమైన ఆత్మ ఎందుకంటే అదే బ్రహ్మ అభ్యంతరతమం బ్రహ్మ ఆ బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏమైపోయిందో చూడండి ఆ అభ్యంతరతమైనటువంటి చైతన్యము బ్రహ్మ బ్రహ్మ కంటే ఆ చైతన్యము ఎప్పుడైతే దేహంలో స్పర్శేంద్రియ రూపంగా ప్రకటమైనదో ఆ ప్రకటమైన కారణంగా ఈ దేహము దానికి ఆవరకం అయిపోయినది వీడు నెక్లెస్ని చూస్తున్నాడు తప్పిస్తే బంగారాన్ని చూడటం లేదు అప్పుడు నెక్లెస్ బంగారాన్ని కప్పివేసిందా లేదా హిరణ్మయన పాత్రేన సత్యశాహితం ముఖం వీడు మీరు సినిమా స్టేజ్ మీద బెగ్గర్ని చూస్తున్నారు అసలు యాక్టర్ని చూడటం బెగ్గర్నే చూసి అయ్యో పాపం వాడు బెగ్గరు కష్టపడుతున్నాడు అనుకుంటున్నారు సో ఆ బెగ్గరనే నామరూపములు ఆ వ్యక్తి యొక్క అసలు స్వరూపాన్ని కప్పివేసేబెట్టాయా లేదా కప్పివేసి ఉంచాయి స్టేజ్ మీద అలా అవసరం లేకపోతే మీరు ఎంజాయ్ చేయలేరు ఇట్స్ ఓకే అదేవిధంగా నామరూపములు వస్తువుని కప్పివేస్తాయి సో జస్ట్ బై అసోసియేషన్ నామరూపముల ఎందు ఆ బంగారం ప్రకటమైంది నెక్లెస్ అనే నామరూపాల్లో బంగారం రిఫ్లెక్ట్ అయింది అందుకోసం వీడు ఏం చేస్తాడంటే ఆ నామరూపాల దృష్టి ఉండడం చేత బంగారపు దృష్టి లేకపోవడం చేత నామరూపాలనే గ్రహిస్తాడు కానీ బంగారాన్ని వస్తువుని గ్రహించడం మానేస్తాడు అక్కడే ఉంటుంది వాడు ఎదురుకుండానే ఉంటుంది ఎదురుకుండా ఉన్నదాన్ని మిస్ అయిపోతాడు వీడు లేక అప్పుడు ఏమైపోతుందంటే నామరూపాలే బంగారాన్ని కప్పివేసినట్లు అవుతుంది అలా చేయచ్చు నేను ఐ మే నాట్ బి ఏబుల్ టు కమౌట్ విత్ మోర్ స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ బట్ దట్ ఈజ్ పాసిబుల్ కాబట్టి నామరూపాల ద్వారా మీరు కప్పు అవి వేసేసుకో కప్పు కప్పు యూ కెన్ కవర్ యువర్ శల్ అలా చేయొచ్చు నామరూపాలు మార్చేస్తే మీరు కవర్ అప్ అలాగే ఇక్కడ ఆ శుద్ధ ఆత్మ చైతన్యము బ్రహ్మ ఈ దేహము ద్వారా కప్పి వేయబడుతోంది అంటే దేహము కంటే వివిక్తంగా దానిని మనం తెలుసుకోలేకపోతున్నాము అంచేతనే ఈ అన్నమయ కోశము అన్నమయము అంటే అన్నవికారమైన దేహము ఒక కోషన్ లాగా పనిచేస్తుంది షీల్డ్ షీల్డ్లో కత్తి ఉంటుంది కానీ ఉన్నట్టు కనపడకుండగా దాగి ఉంటుంది ఆ విధంగా ఇది కప్పివేసి ఉన్నది ఒక అన్నమయమే ఆ పని చేస్తుందా అంటే ఇంకా అన్నమయాదిభ్య ఆనందమయాంతేభ్య వీడు అన్నమయ దేహాన్ని చూసి సర్వాత్మభావాన్ని వీడేం పొందట్లేదు సర్వాత్మస్వరూపుడై ఉండి కూడా ఈ అన్నమయమే నేను అని అనుకుంటున్నాను అలాగే సర్వవ్యాపకమైన ప్రాణశక్తి స్వరూపుడై ఉండి ఇక్కడ ఉన్న ప్రాణమే నేను అనుకుంటాను సర్వవ్యాపకంగా ఉండే ఆ సమష్టి బుద్ధి స్వరూపుడై హిరణ్య గర్భస్వరూపుడై ఉండి కూడా ఈ వైయక్తికమైన మానసికములైన ఆలోచనలు ద సైకలాజికల్ అండ్ ఇమోషనల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అదే నేను అని సో హిరణ్య గర్భస్వరూపంగా సమష్టి బుద్ధిశక్తి స్వరూపుడై ఉండి కూడా కేవలము ఇక్కడుండే కర్తృత్వమే నేను అనుకుంటాడు సమస్త విరాట్ రూపంగా ఉండి కూడా ఇక్కడ ఉండే అహంకారము భోక్తృత్వము ఏది కలదో అదే నేను అనుకుంటాడు మై హ్యాపీనెస్ ఈజ్ ది హ్యాపీనెస్ అనుకుంటాడు సో ఈ విధంగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఆనందమయ అంటే మై హ్యాపీనెస్ దేర్ ఈజ్ ఓ మై హ్యాపీనెస్ దేర్ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్ కానీ వీడు అసత్యాన్ని తెలుసుకోండి లుసుకోక మై హ్యాపీనెస్ అని మనం చూస్తామది సో అంతవరకు కూడా వీడిని వీడు తన స్వరూపం విషయంలో పొరపడుతున్నాడు అలా పొరపడడానికి హేతు ఉంది ఆ హేతు ఏమిటంటే బై అసోసియేషన్ ఈ వికారములన్నీ కూడా ఇవన్నీ కూడా వస్తువు యొక్క వికారములే వికారములన్నీ కూడా ఆ వస్తువుని కప్పిపుచ్చుతున్నాయి చిత్రం ఏమిటంటే నెక్లెస్ ఈ నెక్లెస్ విషయం మీరు ఆలోచిస్తే దీనికి ఈజీగా అప్లై అవుతుంది నెక్లెస్ బంగారం నుంచి పుడుతుంది బంగారం నుంచి ప్రకటమవుతుంది బంగారము నే మనుగడ ఉంటుంది బంగారంలోనే విలీనమవుతుంది బంగారము చేతనే వ్యాప్తమై ఉంటుంది కానీ బంగారాన్నే కప్పి వేస్తుంది అలాగే ఈ అన్నమయం కూడా ఆత్మయందే ప్రకాశిస్తూ ఉంటుంది కానీ ఆ ఆత్మనే దాచిపెట్టేస్తుంది ప్రాణము ఆత్మయందే ప్రకాశిస్తూ ఆత్మను దాచిపెడుతుంది అలా దాచిపెడుతుందంటే మన అవివేకం ఉండబట్టి దాచిపెడుతుంటుంది సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ కోశములన్నింటికీ లోపల ఈ కోశములన్నింటిలో వ్యాపించి ఉండి కూడా వీటన్నిటికీ అతీతంగా ఉండేటువంటి ఏ అంతరతమం బ్రహ్మ సో చైతన్య రూపమైనటువంటి బ్రహ్మ కలదు దానిని ఆ బ్రహ్మ నీ యొక్క స్వరూపభూతమైన ఆత్మయే ప్రత్యేగాత్మ ప్రత్యంటే అంతరతమం నా స్వ ఇన్నర్ ఇన్నర్మోస్ట్ కోర్ దానికి ప్రత్యేకన పేరు సో ఇన్నర్మోస్ట్ కోర్ ఎస్సెన్షియల్ నేచర్ ఆత్మా అంటే ఎస్సెన్షియల్ నేచర్ అది ఏది గలదో అది బ్రహ్మయే అని జ్ఞానము ద్వారా ఆ జ్ఞానాన్ని వీడికి కల్పించాలి జ్ఞానం కలగాలంటే వాక్యం చేతన జ్ఞానం కలుగుతుంది విద్య దిదర్శయషు ఇగ ఇంతటి సత్యాన్ని వీడికి బోధించాలని ఉపనిషత్తు అభిష్టపడు ఇష్టపడుతోంది శాస్త్రము తర్వాత అవిద్యాకృతపంచోషాపనయ అనేకతుషకో్రవ వితుషీకరణ తండులాన్ ప్రస్త అనేకతుషకోద్రవ వితుషీకరణ ఇవ తుష అంటే పొల్లు పైనండే పొళ్ళు బియ్యపు గింజ ఉంటుంది చూడండి దానికి పైన పొళ్ళు ఉంటుంది దాన్ని తుష అంటారు తుష ఆ పుళ్ళు తీసేయడాన్ని వితుషీకరణము అంటారు తుష లేకుండా చేయటం వితుషీకరణం అంటే పుళ్ళు లేకుండా చేయటం బియ్యాన్ని మరలో పోసి ఆడించటం అన్నమాట ఆడిస్తే పుళ్ళు పోతుంది సో ఆ ప్రక్రియకి వితుషీకరణము అని పేరు ఒక ఒక పర్టికులర్ బియ్యం ఉంది దాన్ని కోద్రవ అంటారు బహుశా అది కేరళ బియ్యం అయి ఉంటుంది శంకర్లు అంటున్నారు కాబట్టి అది కేరళ బియ్యం అయి ఉంటుంది కోద్రవ కోద్రవో ధాన్య విశేష ఓ పర్టికులర్ టైప్ ఆఫ్ బియ్యం కొంచెం దొడ్డుగా ఉండి ఉండొచ్చు దానికి తుష ఒక లేయర్ కాకుండా అనేక లేయర్స్ ఉంటుంది అది మన బియ్యానికి కూడా మీరు పై పళ్ళు జాగ్రత్తగా తీస్తే ఎర్రటి ఒక తుష కనపడుతుంది ఎర్రటి కవర్ కనపడుతుంది మన వాళ్ళు బియ్యం ఎర్రగా ఉంటే ఫ్యాషన్ కాదు కదా దాన్ని అది కూడా తీసేస్తారు ఆ ఎర్రటి పై కవర్ కూడా తీసేస్తే కానీ ఎర్ర బియ్యం ఎవరో తినాలి కానీ మనం వైట్ బియ్యం తింటుంది ఆ ఎర్రటి తీసేసినా కూడా ఇంకా అది అంత పెద్ద వైట్గా ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దానికి పెయింట్ కూడా వేస్తారు దానికి ఏదో కలరింగ్ ఏదో వేస్తారు వేసి అలా మిలమిల మెరిసిపోయి వైట్ బియ్యం తీసుకొచ్చి పెడితే అది అన్నిటికంటే ఖరీదు ఎక్కువ అది అన్నిటికంటే అనారోగ్యకరం అన్నిటికంటే ఖరీదు ఎక్కువ మన భోగాలు ఇలాగే ఉంటాయి సో ఎనీవే సో అనేక తుష ఉంటుంది అనేక లేయర్స్ ఆఫ్ తుష ఉంటుంది మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే క్రమంగా ఒక్కొక్క లేయర్నే తీసేయాల్సి ఉంటుంది తీసేస్తే మీకు లోపల ఉన్నటువంటి సారము ఆ ధాన్య సారము లభిస్తుంది తత్ తండూలా ఆ విధంగా ఆ తండులాలు వాళ్ళకి ఆ కోద్రవ తండులాలు వస్తాయి తత్ తండులాలు అంటే కోద్రవ తండులాలు ఆ పర్టికులర్ బుడమ బియ్యమో ఏదో అనుకోండి అది మనకు కొద్రమం అంటే అది సో ఆ తండ్రులాలు మనకు వస్తాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ పంచకోశములను తొలగించాలి అపనయనం తొలగించడం అంటే ఇది ఫిజికల్ అనుకునేరు కోశాపనయనము అంటే అపనయన శబ్దానికి వివేకము అని అర్థం పుళ్ళు తీసేయడం అంటే పుళ్ళు సంగతి తెలుసుంటే కదా తీసేయడం అలాగే దేహమునందు ఆత్మభావన ఇది పొల్లు పొల్లు అంటే తెలుసు కదా మీనింగ్లెస్ అని అర్థం వర్త్ లెస్ ఇది పొల్లు దేహము ఆత్మలో నేను ఐ ఆమ్ దిస్ హౌ ఐ కెన్ బి దిస్ దీంట్లో చిత్రం ఏంటంటే దేర్ ఈజ్ నో బాడీ విథౌట్ మీ ఐ లేకుండా బాడీ ఉండదు ఐ ఉంటేనే బాడీ ఉంటుంది ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు ఐ లేదు బాడీ కూడా లేదు ధ్యానంలో ఉంటారు ఐ ఉండదు బాడీ మైండ్ సైలెంట్గా ఉంటుంది సో సైలెన్స్ ఆఫ్ ది మైండ్లో ఐ ఉండదు అయి లేకపోతే బాడీ కూడా ఉండదు సో ఐ ఉన్నప్పుడే ఆ బాడీ సెన్స్ ఆ ఐని అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి చిత్రం ఏమంటే బాడీ ఆత్మ లేకుండా ఉండలేదు ఆత్మ చైతన్యము స్పర్శేంద్రియం ద్వారా బాడీలో ఉండే ప్రతి కణంలో ప్రకటమైనప్పుడే బాడీ సెన్స్ ఉంటుంది లేకపోతే బాడీ సెన్సే ఉండదు కాబట్టి వితౌట్ బాడీ సెన్స్ కెన్ యూ హ్యావ్ బాడీ యూ కెనాట్ హ్యావ్ బాడీ సెన్స్ లేకపోతే బాడీ ఉండదు సో బాడీ సెన్స్ దేని ఏంది ఉంటుంది ఆత్మ చైతన్యంలో ఉంటుంది కాబట్టి ఆత్మ లేదే బాడీ లేదు కానీ బాడీ లేకుండగా ఆత్మ ఉండగలదు ఇది వివేకం ఇప్పుడు దీంట్లో చిత్రం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయటంలో చాలామంది పప్పులో కాలుచిస్తూ ఉంటారు పొరపాటు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా కన్వర్ట్ చేసి పారేశారంటేది హోల్ థింగ్ని ఇది బాడీ ఉంది ఇది పై కోసము దీని లోపల ప్రాణం అనే కోసం ఉంది దీని లోపల ఉంది బాడీ లోపల బాడీ లోపల ఉందంటే ఇప్పుడు బా బాడీ లోపల ప్రాణం ఉంది బాడీ ప్రాణానికి బయట ఉంది అంటే ఇప్పుడు బాడీ బికమ్స్ ఇంపార్టెంట్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు రింగ్ ఉందనుకోండి రింగ్ పెట్టిలో పెట్టారు ఆ పెట్టి ఇంపార్టెంటే కదా ఇంపార్టెంట్ అంచేతన ఆ పెట్టి ముఖమలు కవరు ఉంటుంది ఎందుకంటే దాని లోపల బంగారుకు ఉంగరం ఉంటుంది కాబట్టి సో ఉంగరం ఇంపార్టెంట్ అయితే పెట్టి మరి ఇంపార్టెంటే సో బాడీ బికమ్స్ ఇంపార్టెంట్ బాడీ లోపల ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం లోపల ఏదో ఉంటుంది ఇంకేదో ఉంటుంది అలా ఐదు లోతులకు వెళ్తే నీకు ఆత్మ కనపడుతుంది ప్రస్తుతం ఆత్మ సమీపంలో లేదు ఆత్మ ఎక్కడో లోపల దాగి ఉన్నది యూ హ్ టు డైవ్ డీప్ టు రీచ్ ఇట్ అండ్ యూ హ్ టు ఎక్స్పీరియన్స్ ఈ మాటలన్నీ చెప్పేవాడే ఆత్మ అసలు సంగతి సో ఆ దేహము అనే భావనకు ఆలంబనమైన చైతన్యమే ఆత్మ వీడు దేహభావనకి పైకి తేవతీసి ఆ దేహం లోపల ఏదో ఇంకేదో వర్ణిస్తాడు అసలు దేహభావన కలగాలంటే ఆత్మ ఉంటేనే దేహభావన కలుగుతుంది లేకపోతే అసలు దేహభావనే కలగదు కాబట్టి మీరు దేహము ఆత్మ దేహము కాదు అన్నారంటే ఆ దేహాన్ని నిజంగా ఆయన శంకరులు పొళ్ళు దృష్టాంతం ఇచ్చారు కదా అని ఆ పొళ్ళులా తీసే అవతల బారేశ్వరని మాత్రం అనుకోవద్దు అక్కడ వివేక దృష్టి పుల్లు అంటే వివేకము ఆ పుళ్ళుని పక్కన పెడితే మనకి ధాన్యపు గింజ బయటకు వస్తుంది ఆ విధంగానే దేహము నందు ఆత్మభావన సరికాదు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో యు గో వన్ స్టెప్ ఎన్నర్ లోపలికి వెళ్తారు ఆత్మ దగ్గరకు వెళ్తా అప్పుడు ఈ బాడీ అక్కడే ఆగిపోతుందని మీరు అనుకోద్దు ఆ బాడీ అది విలీనం అయిపోయి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది నెక్లెస్ అంటే ఏమీ లేదండి బంగారమే అని మీరు జేబులో వేసుకుని నా జేబులో పత్తుల బంగారం ఉంది అని అనుకున్నారనుకోండి ఇప్పుడు నెక్లెస్ ఏమైంది అవతలికి పోయిందా పడిపోయిందా దూరం అయిపోయిందా లేకపోతే అది విలీనం అయిపోయి అక్కడే ఉందా విలీనం అయిపోతుంది ఉండదు ఇంకది మీరు నెక్లెస్ అనుకున్నప్పుడే నెక్లెస్ ఉంటుంది అయితే ఉండదు అది బంగారమే ఉంటుంది ఉండేది బంగారం నెక్లెస్ అనుకున్నప్పుడు నెక్లెస్ ఉంటుంది అలాగే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది దేహభావన చేసినప్పుడే దేహం ఉంటుంది దేహభావన మీరు చేయడం మానేశారనుకోండి ఆ దేహము అంటే దేహభావన చైతన్యంలో విలీనమైపోయి ఉంటుంది యు వాంట్ లూజ్ యువర్ బాడీ బాడీ దేర్ ఈస్ నో బాడీ అదర్ దాన్ చైతన్యం సో దట్ బాడీ గెట్స్ రిజాల్వ్డ్ సో ఇది వివేకం మీరు వివేకం చేత దేహము కంటే ప్రాణము అభ్యంతరము అభ్యంతరం అంటే ఇన్నర్ నియర్ ఆర్ టు ది వస్తు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ దేహం ఆగిపోదు అక్కడ ఆ దేహం వచ్చేసి ఆ అంతర అంతర వస్తువులో విలీనమైపోతుంది కాబట్టి ఈ దేహమే నేను అని అనుకున్నంతసేపు దేహం ఉంటుంది మీరు కళ్ళు మూసుకునే ప్రాణము నందు ఎప్పుడైతే విలీనం చేశారో దేహం ప్రాణంలో కలిసిపోతుంది ప్రాణాన్ని మనస్సులో విలీనం చేస్తే దేహము ప్రాణము కలిసి మనస్సులో విలీనమైపోతాయి మనస్సుని బుద్ధి ఎందు విలీనం చేస్తే దేహము ప్రాణమో మనస్సు కలిసి బుద్ధిలో విలీనమైపోతాయి నాలుగు కలిసి ఆనందమయంలో విలీనమైపోతాయి అయా అయాములో విలీనమైపోతాయి ఈ ఐదు కలిసి బ్రహ్మలో విలీనమైపోయి బ్రహ్మయే మిగిలి వాస్తవంలో ఈ ఐదు కూడా బ్రహ్మయందు అజ్ఞానము చేత కల్పించబడినటువంటి వస్తు కల్పించబడినటువంటి భ్రాంతులు మాత్రమే కల్పితమై ఉండి కప్పేస్తోంది కనుక ఎలాగైతే పాము కల్పించబడిన పాము వాస్తవమైన రజ్జువుని కప్పివేసిన విధంగా కప్పేస్తున్నాయి కాబట్టి వీటిని కోశబ్దంతో వ్యవహరించారు ఇంతకీ శృతి కోశం అని అనలేదు మీరు గమనించారో లేదో మంత్రంలో ఎక్కడా కోశ శబ్దం ఉండదు శంకరుడు దృష్టాంత రూపంగా కోశమన్నారు ఆయన దృష్టాంతంగా కోశం అంటే చాలామంది తరువాతి కాలం వాళ్ళు ఆ కోశము అనే పదాన్ని పట్టుకున్నారు కోశము అనే పదాన్ని పట్టుకుని వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆత్మ వేరు బ్రహ్మ వేరు అనే భేదానికి వచ్చేసాయి ఎందుకని ఈ కోశం అడ్డున్నది కదా ఇది ఎలాగంటే ఒక ఆయన సీసాలో గంగ నీరు తీసుకొచ్చారు ఇదిగోనండి గంగ అంటే ఆయన అన్నాడు ఇది గంగ ఎలా అవుతుంది ఇది గంగ కాదు ఏమి ఎందుకు ఎందుకు కాదు అంటే చూడు గంగకి దీనికి మధ్యలో సీసా అడ్డుందా లేదా అంచేత గంగ కాదు అని చెప్పాడు అంటే ఏమైపోయింది ఆ సీసా అది వజ్రమయం అయిపోయి దాన్ని దాన్ని దా దాటలేకపోయాడు ఆయన అలాగే ఈ దేహముంది దేహంలో ఆత్మచైతన్యం ఉన్నది ప్రాణం ఉన్నది సర్వవ్యాపకంగా ప్రాణం ఉన్నది కాబట్టి ఈ ప్రాణమో ఆ ప్రాణమో ఒకటే అంటే ఒకటేలా అవుతుంది దేహముందిగా సో సీసాలో గంగ నీరు గంగ కాని విధంగా ఈ దేహంలో ఉండే ప్రాణం పూర్ణ ప్రాణం ఎలా అవుతుంది కాబట్టి ఇది సెపరేటే అంటే చూడండి ఈ దేహము వజ్రమయంగా నిలిచి అతని యొక్క వివేకాన్ని గట్టిగా కప్పివేసింది అతను తెలుసుకోవాల్సింది ఎంత మాత్రమే ప్రాణం కంటే భిన్నంగా దేహం అనేది ఏదీ లేదు అక్కడ గంగ నీరు కంటే భిన్నంగా సీసా ఉంది అది వేరే సంగతి ఇక్కడ మాత్రం ప్రాణం కంటే భిన్నంగా దేహం అనే సీసా ఏమీ లేదు ప్రాణమునందే దేహ భావన కల్పించబడుతున్నది అది ఆ కోశానికి తేడా ఇది అజ్ఞాన కల్పితమైన కోశం కాబట్టి వివేకంచేతను ఈ కోశము తొలగిపోతుంది అది అపనయనమంటే సో ఎనీవే ఈ విస్తారమంతా మనకు వస్తుంది ఆ విధంగా శృతి ఈ కోశ కోశములను ప్రస్తావిస్తుంది అది అది అవతారిక ఇప్పుడు వాక్యం అందాం తస్మాత్వా ఏ తస్మాదన్నరసమయాత్ అంతర ఆత్మా ఆ ప్రాణమయ భాం తస్మాత్వా ఏతరమయాదిత ఇత్యాది ప్రస్తవుతేనర్థం ఇక్కడ ప్రస్తావన చేసి ఈ వివరమంతా శుద్ధి చెప్తున్నది అని అనే ఇంట్రడక్షన్ ఇచ్చి అవతారికి ఇచ్చి ఇప్పుడు వివరిస్తున్నారు తస్మాత్వా ఏతస్మాత్ అన్నరసమయాత్ పిండా వ్యతిరి అంతర అభ్యంతర ఆత్మా పిండవదేవా మిథ్యా పరికల్పి ఆత్మ ప్రాణమయ తస్మాద్స్మాదన్నరసమయా అన్యోంతర ఆత్మా ప్రాణమయ సో తస్మాద్స్మాత్ ఆయీ ఆ ఇ అంటే యథోక్తాత్ పైన వివరించబడినటువంటి ఏ పిండము పెండము అంటే భా దేహము ఎటువంటి దేహం ఇది అన్నరస వికారమైనటువంటి ఈ దేహము ఈ దేహము కంటే అన్య అన్యోన్ అన్యోంతర ఆత్మ అన్య అని కదా అన్య అంటే వ్యతిరిక్త దీనికంటే విలక్షణమైనది విలక్షణము అర్థం ఇప్పుడు నెక్లెస్సు బంగారము నెక్లెస్ బంగారం ఉందంటే నెక్లెస్ కంటే బంగారము భిన్నము అనకూడదు మీరు నెక్లెస్ కంటే బంగారం భిన్నమా గుర్రమును ఆవు భిన్నంగా ఉన్నాయి అలా ఉన్నాయా రెండును అలా భిన్నం కాదు మరి ఏమిటి నెక్లెస్ కంటే బంగారము విలక్షణము నెక్లెస్ అనేవి నామరూపాలు ఆ నామరూపములు బంగారం యొక్క స్వరూపంలో అంతర్భాగములు కావు బంగారము ఆ నామరూపాలలో వ్యాపించి ఉన్నను వాటి కంటే విలక్షణంగా నిలిచి ఉంటుంది దాంట్లో ఉన్న రహస్యం సో ది గోల్డ్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ గోల్డ్ పెర్వేట్స్ నెక్లెస్ నామరూప నెక్లెస్ ఈజ్ నామరూప గోల్డ్ పెర్వేట్స్ నామరూప వితౌట్ గోల్డ్ దేర్ ఆర్ నో నామరూపాస్ నామరూపాస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ దేర్ వితౌట్ గోల్డ్ రైట్ దట్ ఈజ్ నెంబర్ వన్ అయితే చూడండి ఏమన్నా నామరూపములలో వ్యాపించి నామరూపాలకి మనుగడను ఉనికిని కలిగించినటువంటి బంగారము ఆ నామరూపముల చేత ప్రభావితం అవుతుందా కదా అంటే థింగ్ ఇట్ ఈస్ చూడండి ఇది నామరూపాల్లో వ్యాపించింది ఆ నామరూపాలకి ఉనికినిచ్చింది దానికి మనుగడనిచ్చింది ఆ నామరూపాలు పోయినప్పుడు తనలోకే వచ్చేసాయి అయినా కూడా ఆ బంగారము ఆ నామరూపముల చేతను ప్రభావితం కాదు కలుషితం కాదు అవి బంగారమును ఏమాత్రమూ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అంటే అర్థం ఏమిటి సో వీ వీ కమ్ రైజ్ ది హోల్ స్టేట్మెంట్ లైక్ దిస్ గోల్డ్ పెర్వేడ్స్ ది ఆర్నమెంట్ అండ్ ఎట్ రిమైన్స్ అబౌ దాన్ని ఏమంటారంటే గోల్డ్ పెర్వేడ్స్ ది ఆర్నమెంట్స్ ఎట్ ట్రాన్సెన్స్ ఇట్ అంటారు వై ఇల్ పిర్వేడింగ్ ఇట్ ట్రాన్సెన్స్ అలాగే ప్రాణము దేహమును వ్యాపించి ఉండి దేహం లేదు ప్రాణం లేదే ప్రాణం పోతే దేహం అనరు దీన్ని ప్రాణం పోతే దేహం అంటారో దీన్ని అనరు ప్రాణ కాదండి మేము అంటామంటే ఆ దృష్టి చేతను అంటున్నారు మీరు ప్రాణం ఉన్నప్పుడు దేహభావననే కొనసాగిస్తున్నారు అలవాటు చేతనం ఓరియంటేషన్ చేతనం సో అదర్వైజ్ ప్రాణం పోతే దాన్ని శవం అంటారు దేహం అని శరీరము దేహము అని అనరు అంటారు ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఎందుకంటే దానికి దేహత్వ వ్యవహారము దేహము అనే లక్షణము సో దేహ ఉపచే వృద్ధిని పొందేది దేహము సో ఆ వ్యవస్థంతా కూడా ప్రాణము ఉండబొట్టొచ్చింది సో దేహము అనేది ఏదైతే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రాణ ఐ లోన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాణ దీనికి నేను దృష్టాంతం చెప్తాను మీరు ఆలోచన దృష్టాంతం కూడా ఆలోచించాల్సి ఉంటుంది ఒకప్పుడు అదో సమస్య అవుతుంది సో దృష్టాంతమే ఒకప్పుడు కష్టం అవ్వచ్చు పాసిబుల్ ఇప్పుడు వీ సే బల్బ్ బల్బ్ అంటారు వాట్ ఈజ్ ఎ బల్బ్ బల్బ్ అంటే కేవలము ఇప్పుడు కొవ్వొత్తి అంటారు మీరు కొవ్వొత్తి కొనుక్కొచ్చి దాన్ని ఒక వంద సంవత్సరాల జాగ్రత్తగా భద్రం పెట్టారనుకోండి లేకపోతే ఒక మిలియన్ సంవత్సరాలు భద్రం చేశారనుకోండి దాన్ని కొవ్వొత్తు అన్నానికి వీళ్ళు మరి కొవ్వొత్తు అంటే ఏమిటి ఏది వెలిగి వెలుతురుని ఇస్తుందో అదే కొవ్వొత్తి వెలిగి వెలుతురుని ఇవ్వండి కొవ్వొత్తి కాదు వెలిగి వెలుతురుని ఇవ్వాలి అప్పుడే అది కొవ్వొత్తు అవుతుంది అది ఒకవేళ వెలిగి వెళుతుని ఇవ్వలేదనుకోండి అప్పుడు అది ఏమిటంటే సంథింగ్ ఎల్స్ ఇటీస్ ఏదో సమ్ సమ్ సార్ట్ ఆఫ్ కొవ్వు దాంట్లో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ ఇస్తే అండ్ విక్ ఈస్దే దే ఆర్ ఆల్ మీనింగ్లెస్ అది వెలిగి వెలుతురునిచ్చినప్పుడే దానికి దీపము అనే పేరు వస్తుంది కేవలం కిరసనాయలు నేను ఓ ఇనుప మొక్కని పట్టుకుని ఓ గొడ్డ మొక్కని ఎవడో దీపం ఉండవు అది వెలిగి వెలుతురిని ఇస్తే కాబట్టి సో ప్రాణము అనేది ఉన్నప్పుడే దేహము ప్రాణం లేకపోతే అది పంచభూతాలు పంచభూతాలు అక్కడున్న పంచభూతాలకి ఇక్కడున్న పంచభూతాలకి తేడా ఏముంది ఇక్కడ ఈ పంచభూతములు ప్రాణ ప్రాణములో ప్రకట ప్రాణము వాటిలో ప్రకటమవుతుంటాయి కాబట్టి వీటి ఎందు దేహభావన కుదిరింది దేహభావనకి ఆలంబనం అవుతున్న ఈ పంచభూతాలు ఆ పంచభూతాల్లో ప్రాణం ప్రకటమవటం లేదు కాబట్టి వాటి ఎందు దేహభావన లేదు కాబట్టి ఇప్పుడు దేహభావనికి ఆలంబనం పంచభూతాలా లేక ప్రాణమా ప్రాణ పంచభూతాలే దేహభావనకు ఆలంబనం అయితే అది దేహమే అవ్వాలి కాబట్టి ప్రాణమును స్వీకరించేప్పటికీ దేహము ప్రాణములో కలిసిపోతుంది సో ఇన్ఫ్యాక్ట్ మ్యాటర్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ అవుట్ సైడ్ ఎనర్జీ ఇట్ ఈస్ లైక్ దాట్ ఎనర్జీ లోన్ కండెన్సెస్ హ్యాస్ సో మ్యాటర్ని మీరు ఎనర్జీలో విలీనం చేసేయచ్చు మ్యాటర్ వేరే ఉండే ఎనర్జీ వేరే ఉండదు అలాగే దేహము ప్రాణంలో విలీనమైపోతుంది కానీ ప్రాణము దేహం కంటే విలక్షణంగా నిలిచి ఉంటుంది దేహం ప్రాణంలో విలీనమైపోయింది కాబట్టి దేహధర్మాలు ప్రాణానికి వచ్చి అనుకోకూడదు నెక్లెస్ కరిగించేస్తే బంగారం అయిపోయింది కాబట్టి ఆ నెక్లెస్ యొక్క నామరూపాలు బంగారంలో ప్రవేశించి దాంట్లో కలిసిపోయి ఉన్నాయి అన్నానికి వీలు లేదు సో ఎనీవే సో ఈ అన్నరసమయమైనటువంటి పిండము కంటే విలక్షణంగా దీనికంటే సటిల్ గా దీనిని తనలో కలిపేసుకుంటూ మరో ఆత్మ ఉన్నది ఈ ఆత్మ అసలైన ఆత్మ అన్నంతో అన్నమయంతో పోలిస్తే అసలైన ఆత్మది ఆత్మే ప్రాణమయ ప్రాణమయము ప్రాణవికారము అండ్ అదేనంటారా ఫైనల్ ఆత్మ అంటే కాదు ఎలాగైతే దేహమునందు అజ్ఞానం చేతున్న ఆత్మ భావన కల్పించబడినదో అలాగే ఈ ప్రాణమునందు కూడా ఆత్మభావన విథ్యారూపంగానే కల్పించబడినది కానీ శాఖాగ్ర చంద్రన్యాయం చేతనం ఒక అడుగు ముందుకు వేయించడం కోసం ఇది ఆత్మ అని అంటారు దీన్నే అప్యారోప అపవాద ప్రక్రియ అని అంటారు ముందు చేస్తారు అంటే ఒక లక్షణాన్ని దాని ప్రవేశపెడతారు ప్రవేశపెట్టి తద్వారా ఒక పర్పస్ సర్వ్ అప్పుడు ఆ లక్షణాన్ని త్రోసిపుచ్చుతా ఇది ఎలాగంటే ఇప్పుడు కుర్రాడు ఉంటాడు ఓ పదేళ్ళ కుర్రాడు ఉంటాడు కుర్రాడు ఉంటాడు వాడు రోడ్లమ్ ముందు తిరుగుతూ ఉంటాడు అప్పుడు పెద్దలు ఏం చేస్తానంటే వాడిని తీసుకొచ్చి ముండనం చేసి వాడి మెడలో ఒక పిలపాటు పెట్టి వాడి మెడలో యజ్ఞోపేతం వేసి నువ్వు ఇప్పుడు మామూలు పిల్లాడివి కాదు నువ్వు బ్రహ్మచారివి వటువి అని ఒక అధ్యారూపం ఒకట వాడు వటువేం కాదు వాడు ఆత్మస్వరూపుడు కానీ వేదం ఏం చేస్తుంది వాడు ఏంటో వటుహు అనే అధ్యారోపణం చేస్తుంది ఈ అధ్యారోపణం చేస్తే దాని యొక్క ప్రయోజనం ఏమిటి వాడు వేదం చదువుకుంటాడు వేదం చదువుకోవడం అయిపోయింది ఇప్పుడు నేను వటువుని అంటే ఇంకా నువ్వు వటువు కదిరా రా అని వాడికో వ్రతం చేసి ఓ అమ్మాయిని వాడికి ఇచ్చి వివాహం చేసి నీవు గృహస్థువి అని ఇంకో అధ్యారోపణ చేస్తావు వాడు వాస్తవంలో గృహస్థువు కాదు సపోజ్ వాడు నిజంగా వటువే అనుకోండి గృహస్థ అవుతాడా వటువు ఒటువుగానే మిగిలిపోతాడు బంగారం బంగారంగా మిగిలిపోతుందా అయితే తాగరం అయిపోతుందా అయిపోదు అలాగే మీరు వటువు అయితే వటువుగానే ఉండాలి కానీ వటువల్లాగా మళ్ళీ గృహస్థ అయిపోయేటంటే దాని అర్థం ఏంటి ఆ వటుత్వము ఒక అధ్యారూపము మాత్రమే ఎందుకు చేయాలండి అధ్యారూపం అనవసరం కదా అనవసరమేం కాదు వేదం చదవడం కోసం అవసరమైనది వాడి మెల్లలో యజ్ఞోపేతం వేసి పిలక పెట్టి నువ్వు వటువు అనకపోతే వాడు వేదం చదవడం దయ తీజేయుడు ఆ పని చేస్తే గాయత్రి చేస్తాడు సో ఇప్పుడు గృహస్థువి గృహస్థు అంటే ఏమిటేడు ఇంతకుముందు గృహంలో వేడా ఇప్పుడు గృహంలోనే ఉన్నాడే ఇంతకుముందు అమ్మాయి అక్కడ ఉంది వీడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు వీడిక్కడ అమ్మాయి అక్కడే ఉన్నారు కాదు వీడికి స్పెషల్ ఏంటంటే అధ్యారోపము ఒక వ్రతం చేతనం ఒక అధ్యారోపణం చేశారు ఈ అధ్యారోపణ ఏనికంటే యజ్ఞయాగాది క్రతువులు అతిథి ధర్మాన్ని వీడు పాటిస్తాడు అని వీడు ఉన్నాడు యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో వచ్చాయి ఇంకా వీడు గృహస్థే పాటించేస్తానంటుంటే కాదు నువ్వు వానప్రస్థుడవు అని ఇంకో అధ్యారూపం మరి నేను గృహస్థులు అన్నావు కదా నిన్న మొన్నటిదాకా అంటే దాన్ని ఇప్పుడు అపవాదం చేసేసాం త్వం నా గృహస్థ త్వం వానప్రస్థ అదే నేను పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు గృహస్థం చెప్పారంటే అది అధ్యారూపం అదే ఇప్పుడు అపవాదం చేస్తున్నావు సరే నేను వానప్రస్థుడను వీడు నిజానికి వానప్రస్థుడు కాదు వీడు ఆత్మస్వరూపుడు ఇప్పుడు వానప్రస్థుడు అయిన తర్వాత వానప్రస్థ్యారూపాలను అపవాదం చేసి నువ్వు సన్యాసివి అంటే వీడు అనుకుంటాడు నేను యథార్థంగా సన్యాసిని అనుకుంటాడు ఓ మహాత్ములు నాతో అన్నారు సన్యాసం ఇస్తామండి మనం ఆ సన్యాసం ఏమిటంటే అంతకుముందు నేను గృహస్థుండను నేను బ్రహ్మచారినో నేను వానప్రస్థుండనో అనుకుంటూ ఉండివాడు వీడు అలా అనుకోవడం మానేస్తాడని సన్యాసివాడు అల్లవలవు వీడు అది అనుకోవడం మానేసి సన్యాసిన ఇది ఎక్కడ కర్మండి అన్నారు ఒక మహాత్ముడు కరెక్ట్ అది సన్యాసలే అధ్యారూపం దేనికంటే నేను గృహస్థుని నాకేమో బాధ్యతలు ఉన్నాయి పిల్లలు పెళ్ళిళ్ళు ఇవి చేయాలి డబ్బు సంపాదించాలి ఇలా అనుకుంటూ ఉంటాడు వీడు వీడు నువ్వు సన్యాసివి అనేస్తే ఇంక అందుకోసం సన్యాస అనే వీడు సన్యాసి కాదు వీడు ఆత్మస్వరూపుడు కానీ వీడు ఏం చేస్తాడంటే నేను సన్యాసిని అనుకుంటూ అంతకుముందు నేను గృహస్థుని అనుకునేవాడు ఇప్పుడు నేను సన్యాసిని అనుకునేవాడు ఏమిటండి తేడా రెండో రెండు మిథ్యా పరికల్పితానే సో ఆ సన్యాసిని అనే అధ్యారోపం కూడా పోవాలి అయితే ఇంకా అధ్యారోపాలన్నీ పోయి ఫైనల్ ఏదైనా ఉండాలి అది ఇలా కొనసాగిస్తూనే ఉంటారు అది అంటే ఒకటి ఉంది ఏమిటది అహం బ్రహ్మాస్మి అది ఫైనల్ అది ఫైనల్ అని ఎలా చెప్పగలరు బ్రహ్మ అంటే ఫైనల్ అండి ఇంకా బ్రహ్మ మీద ఏం బ్రహ్మ అంటే నేరతిశయం బృహత్ అని అర్థం కాబట్టి సన్యాసం కూడా అధ్యారూపమే అహం ఆత్మస్వరూప అనుకోవాలి కానీ అహం సన్యాసి అనుకోకూడదు సో మహామండలేశ్వరు స్థానమో ఏదో ఏమో వాళ్ళే ఇవ్వతే మనమే వాళ్ళే ఇవ్వాలని ఇప్పుడు నేను బ్రహ్మ విద్యా కుటీర్ అని ఒకటి సో ప్రెసిడెంట్ బ్రహ్మ విద్యా కుటీ అనుకుంటే ఎవడు రైట్ టు సే దట్ ఆల్సో సో అని అనుకుంటే కూర్చోవచ్చు అలాగే అంతకుముందు ఏమనుకునేవాళ్ళం మేనేజర్ అనుకునేవాళ్ళం ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకుంటున్నాం స్వామీజీ అధ్యారోపం ఇచ్చారు కూడా అది దానికి స్వామీజీ ఏమన్నారంటే వైస్ ప్రెసిడెంట్ అధ్యారోపం ఒకటి ఇచ్చారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటే కూర్చోవచ్చు అంతకుముందు మేనేజర్ మేనేజర్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అది జ్ఞానం అవుతుందా అదే అధ్యారోపండి కాబట్టి ఈ అధ్యారోపాలన్నింటినీ అపవాదం చేయాలి దీన్ని అధ్యారోప అపవాద ప్రక్రియ అంట ఎందుకండి ఈ ప్రక్రియ మొట్టమొదట ఆత్మని చెప్పేయచ్చు కదంటే వీడికి అర్థం కాదు అందు గురించి మనం చూసాం అది సో శాఖాగ్రచంద్రయాయం మొట్టమొదటి ఆత్మ అంటే వాడికి ఎనిమిదేళ్ళ ఒట్టు ఉన్నాడు రోజు నువ్వు ఆత్మస్వరూపుడురా అంటే ఏదర్థం అవుతుంది వాడికి ఆ ప్రక్రియలో పెట్టాలి పోనీ పాటికాలి చెప్పచ్చు అప్పుడు చెప్పినా వీడికి అర్థం కాదు కొంత అరవై ఏళ్ళు వచ్చిందో అప్పుడు అర్థం కాదు అప్పుడు అసే అర్థం కాదు వాణ్ణి మొత్తానికి ఇలాగ గుంజీలు పట్టి సాగతీసి సాగతీసి సాగ తీస్తే అప్పుడు ఏమైనా అర్థమైతే గొప్ప అందుకోసం అధ్యారోప అపవాద కాబట్టి అన్నమయ నేనంటే ఎవర్రా ఇదే సరే శుభం అన్నమయ ఆత్మ అధ్యారోపం ఆత్మ తెలిసిపోయింది కాదు అన్యోంతర ఆత్మా ప్రాణమయ అరే ఇది ఆత్మరా కానీ దీనికంటే అంతరము అంతరంలోకి వెళ్ళారంటే బాహ్యం మిగిలిపోదు బాహ్యం విలీనం అయిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడికి మిక్సప్ అయిపోతూ ఉంటుందండి దీనికి దృష్టాంతం చాంద్రోగ్యంలో దృష్టాంతం ఉంది చాంద్రోగ్యంలో దృష్టాంతం ఏంటంటే ఈ అక్షద్యూత దృష్టాంతం ఉంది అక్షద్యూతంలో అంటే నేను చెప్పాను డైస్లో డైస్లో మీరు నాలుగు ఫేస్ నాలుగు చుక్కలున్న ఫేస్ వస్తే మీకు పది పాయింట్లు వస్తాయి ఎలాగంటే ఫోర్ ఇంక్లూడ్స్ త్రీ టూ అండ్ వన్ సో నాలుగు పడితే పది పాయింట్లు వస్తాయి ఇది చాందోగ్య జ్యూతం ఇది మూడు పడితే ఆరు పాయింట్లు వస్తాయి రెండు పడితే మూడు పాయింట్లు వస్తాయి ఒకటి పడితే ఒకటే వస్తుంది దీని మీద బోలదు చర్చ అదే నాలుగు పడితే పదేళ్ళు వస్తాయంటే నాలుగో మూడు రెండు ఒకటే అంతర్గతమయ్యాయి కదా అని చెప్పొస్తాయి అలా కాబట్టి ప్రాణమయము ఆత్మ అనేప్పటికీ అన్నమయం విలీనం అవుతుంది అన్నమయం జారిపోదాం ఇదో విధంగా కొంతమందికి జారిపోతుంది ఏమైనా ఏమీ జారిపోదు నెక్లెస్ కాదు బంగారం అంటే నెక్లెస్ జారిపోతుందా ఏమీ ఏమీ జారిపోదు అలాగే ఉంటుంది విలీనం అయిపోతుంది సో అంచేతనే అంతర ప్రాణమయ ఓకే వాట్ ఈస్ దిస్ ప్రాణమయ ప్రాణో వాయు తన్మయ తత్ప్రాయ మీరు ప్రాణమయ అనేప్పటికీ ప్రాణం అంటే లైఫ్ లైఫ్ అనేది రెస్ట్రిక్టెడ్ టు దిస్ బాడీ అనుకుని పొరపాటు పడే అవకాశం ఉంది అలా పొరపాటు పడద్దు ప్రాణం అంటే కేవలము ఇక్కడ ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెస్పిరేషను లంగ్సు అది కాదు ప్రాణం అంటే వాయు వాయువు అంటే నమస్తే వాయువమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వాయు అంటే సూత్రాత్మానర్థం అన్నం అంటే విరాట్ చెప్పాను కదా ఆ విరాట్ ముందు ప్రకటన ఉండే యూనివర్సల్ పవర్ ఉందే దానికి అంటే విశ్వ విశ్వామునంతని వ్యాపించి ఉండే శక్తి క్రియాశక్తి దానికి సూత్రాత్మ అని పేరు సో ఎందుకంటే సమస్త ప్రాణులు కూడా దాని వందే గు్రుత్సబడి ఉన్నాయి సూత్రమునందు సూత్రే మణిగణ సూత్రమునందు మణు గుచ్చితే మాలైనట్టుగా ఆ సర్వవ్యాపకమైనటువంటి క్రియాశక్తి యూనివర్సల్ పవర్ దాని వందే ఈ ప్రాణులన్నీ గ్రొచ్చబడి ఉన్నాయి అంటే దాని ఎందే ప్రకటమై ఉన్నాయి అని అర్థం సో నీటి ఎందే అలలన్నీ గు్రసబడి ఉన్నాయి అని చెప్పినట్టుగా అంచేతనం దానికి యూనివర్సల్ ప్రాణ అది దానికి సూత్రాత్మ అని పేరు దానికే ప్రాణ అని కూడా పేరు దానికే వాయు అని పేరు ప్రాణహ అంటే అది యూనివర్సల్ ప్రాణ అఫ్కోర్స్ సింధురేమో బిందు అదే ఇక్కడ ఉన్న ప్రాణం కూడా అవుతుంది బయాల్ మీన్స్ ఆల్ రైట్ బట్ ప్రాణ అంటే అది కేవలము ఇక్కడ ఉన్నది కాదు అది శంకరులు ఇంకా వివరిస్తారు తన్మయత్ ప్రాయ ఇది రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్య